వీనాముపమశ్రవస్తమం జ్యేష్రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్రంగన్మోతిభి సీదసాదనం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరా ఓం సహనా సహనౌనక్తు సహవీంకరవాలహై మహఃపుచ్చా విజ్ఞానమయ కోశానికి పుచ్చము ప్రతిష్ట పుచ్చమే ప్రతిష్ట అవుతూ ఉంటుంది సో అది ఏమి అంటే మహా భాష్యం మహ ఇది మహత్తం ప్రథమజం మహధ్యక్షం ప్రథమజం వేద్రుత్యంతరాత్ మహహ అంటే మహ ఇది మహత్తత్వం మహత్తత్వము ఈ సృష్టి ప్రక్రియ ఉన్నది సృష్టి ప్రక్రియ ఎలా ఉంటుందంటే పరమాత్మ అది పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి ఎందుకంటే పరబ్రహ్మయందు మాయాశక్తి అంటే సృజన శక్తి సృష్టించే శక్తి ఉండాలి కుండలు చేసేవాడి ఎందు కుండలు చేసే శక్తి ఉండాలి పాట పాడి వాడియందు పాట పాడే శక్తి ఉండాలి పాఠం చెప్పడానికి వచ్చి పాఠం చెప్పే శక్తి లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనుకోండి కూర్చుంటే అప్పుడు పైకి కిందకి చూస్తూ ఉన్నాం ఏవేవో మాటలు తొరలిస్తూ ఉండడమే అవుతుంది కానీ విషయమే ఉండదు పాఠం చెప్పే శక్తి ఉండాలి అలాగే పర పరబ్రహ్మ జగత్తుని తన ఎందు వెలయింపే చేసుకో చేయాలని అనుకున్నప్పుడు ఆయన ఎందు ఆ శక్తి ఉండాలి ఆ శక్తి ఉంది ఆ శక్తి ఎలా ఉంటుందంటే ఆ శక్తి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం ఆ శక్తి నుంచి వచ్చింది ఎలా ఉంటుందో చెప్పచ్చు అంతే కదండి సో పాట పాడే శక్తి ఎలా ఉంటుంది ఏమో చెప్పడం కష్టం పాట పాడే శక్తి నుండి పుట్టిన పాట ఎలా ఉంటుందో చెప్పచ్చు అలాగే భగవంతుని ఎందు సృజన శక్తి దానికే మాయాశక్తి అనిపించింది అది ఆయనకంటే వేరే ఏమి ఉండదు పాటపాడి వాడి శక్తి వాడికంటే భిన్నంగా వాడి పక్కన జేబులో ఉంటుందా ఎక్కడ ఉంటుంది వాడిలో భాగంగానే ఉంటుంది అలాగే పరమేశ్వరుని చెందే ఆ సృజన శక్తి ఉంటుంది దానికే మాయాశక్తి అని పేరు అది ఇలా ఉంటుంది చెప్పడం కష్టం కాబట్టి దానికి అవ్యక్తము అని పేరు అది ఉంది దాని నుంచి పుట్టింది సృష్టి ఆ పుట్టి పద్ధతిలో మొట్టమొదట పుట్టిన దాని పేరు మహత్తత్వము ప్రథమజం అది మొట్టమొదటి పుట్టింది ఇంటెలిజెన్స్ మొట్టమొదటి పుట్టింది ఇప్పుడు మనం నిద్రలు వేస్తూనే బోళ్ళంత సంసారాన్ని మనం నడిపిస్తాం అది ఆ సంసారం ఎక్కడి నుంచి ఆరంభం ఇంటెలిజెన్స్ తోటి ఆరంభం ఇంటెలిజెన్స్ ముందు వస్తుంది తర్వాత అన్నీ వస్తాయి కాబట్టి దానికి ఆ మహత్తత్వం మనకు అని పేరు మొట్టమొదటి పుట్టింది అది ఇంటెలిజెన్స్ అంటే మీ ఇంటెలిజెన్స్ సో నా ఇంటెలిజెన్స్ సోని కాదు సమష్టి బుద్ధి ఎందుకంటే ఇప్పుడు సమస్త జగత్తు కూడా ఉంది ఇంటెలిజెన్స్ ప్రతి ప్రాణిలోనూ ఉంది ఒక ప్రాణిలో ప్రతి కణంలోనూ ఉన్నది ప్రతి పదార్థంలో ఇంటెలిజెన్స్ ఉన్నది ఇప్పుడు ఐస్ గడ్ ఉంది దాన్ని మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇక్కడ పెట్టారు చుట్టూ మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టారు అది కలుగుతుందా కరగదు అలాగే గడ్డగానే ఉంటుంది జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి తీసుకొచ్చారు కరగడం ప్రారంభిస్తుంది మనం చెప్తే కరుగుతోంది అది దానంతటదే కలుగుతోంది కదా అంటే జీరో డిగ్రీస్ సెంటిగ్రేడ్ వచ్చేప్పటికి రెస్పాన్స్ ఇచ్చే ఇంటెలిజెన్స్ దాంట్లో ఉందండి ఆ ఇంటెలిజెన్స్ దాంట్లో లేకపోతే అది ఎందుకు బిహేవ్ చేస్తుంది ఇంటెలిజెన్స్ లేదనుకోండి ఓసారి జీరో డిగ్రీస్ దగ్గర కరుగుతుంది మరోసారి పది డిగ్రీల దగ్గర కరుగుతుంది అలా కలుగుతుంది అది ఎంత పెర్ఫెక్ట్గా ఐ ఆర్డర్ ఆర్డర్ ఎంప్లాయిస్ ఇెలిజెన్స్ సో సమస్త జగత్తులో ఇంటెలిజెన్స్ ఉన్నది ఆ ఇంటెలిజెన్స్ ఏకము ఇట్ అపియర్స్ టు బి డిఫరెంట్ వైట్ అపియర్స్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ది ఉపాధి ఘటాకాశము ఒక ఘటనలో ఉండే ఆకాశము మరో ఘటనలో ఉండే ఆకాశము వేర్వేరా అన్నట్లు భా భాషిస్తాయి వాస్తవంలో ఒకటే అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా అంతటా ఉన్నది వేర్వేరుగా ఉందా అన్నట్లు భాషిస్తుంది ఒక్కటే అంచేతనే దానికి సమష్టి బుద్ధి అని పేరు అది మొట్టమొదటి పుట్టింది కాబట్టి దానికి ప్రథమజం అని పేరు అది చాలా గొప్పది దాన్నించే ఈ జగత్తంతా వచ్చింది మాటలో చెప్పాలంటే దానికి భూతాదిహి అని కూడా పేరు పంచభూతాలు దాన్నించే పుట్టే సో దానికి మహత్ పేరు చాలా గొప్పది కదండి మరి అంచేత దానికి మహత్ పేరు యక్షం పూజ్యం మహ్ యక్షం ప్రథమజం సో ఆ సమష్టి బుద్ధిని వేదా అంటే ఉపాస్తే ఉపాసన చేయాలి దాన్ని ఆ సమష్టి బుద్ధిని విషువలైజ్ చేసే దృష్టికోణం ఉండాలి అది అది పూజ్యమైనది ప్రతివాడు తన బుద్ధిని తాను పూజించుకుంటాడు నేను మహాపండితున్నండి నా బుద్ధి ఎందుకు చూశారో చాలా గొప్పది అని తన బుద్ధిని తాను పూజించుకుంటాడు ప్రతివాడు తనలో తాను ఎలాగో పూజించుకుంటాడు ఒకడు ఆ ప్రెషర్ని ఆ పూజ యొక్క ప్రెషర్ తట్టుకోలేక పైకి చెప్పేస్తాడు కూడా నా అంతటి వాళ్ళు ఏడండి అని చెప్పేసి చెప్పేస్తాడు కూడా సో ఎవళ్ళైనా వీడి యొక్క గొప్పతనానికి భంగాన్ని కలిగిస్తే అవమానం ఫీల్ అయిపోతాడు కాబట్టి ప్రతివాడు వైయస్ వైయక్తికమైన అంటే వ్యక్తిగతమైనటువంటి బుద్ధియందు ప్రేమని పూజ్యభావాన్ని కలిగే ఉంటాడు కానీ అది కాదు కావాల్సిందే సమష్టి ఎందు పూజాభావాన్ని కలిగి ఉండాలి మహత్యక్షం వేద అని కూడా శృత్యం ఇంకో వేదంలో ఇంకో మాట ఎక్కడో ఉన్నది కాబట్టి ఆ సమష్టి బుద్ధి ఉన్నదే అది ఏ పుచ్చము ప్రతిష్ట భాష్యం పుచ్చం ప్రతిష్ట కారణత్వాత్మంటే అది పుచ్చము ప్రతిష్ట ఎందుకయింది సమష్టి బుద్ధి అది పుచ్చం అవ్వటానికి హేతువేమిటి అది ప్రతిష్ట అవ్వటానికి హేతు ఏమిటి అంటే కారణత్వా మన ఎందు వ్యష్టి బుద్ధి ఉన్నదే ఇది కార్యము దాని నుంచి పుట్టింది దానిలో ఒక భాగం ఇప్పుడు మన చె మన ఇంట్లో ఓ బిందులో నీళ్లు ఉన్నాయి అది గొప్ప లేకపోతే అది అది ఒకటి ఉన్నది చెరువు ఆ ఊరిలో చెరువులోంచి తీసుకొచ్చారు నీళ్లు ఈ బిందులో నీళ్ళకి కార్యమవుతుంది ఇది ఆ చెరువులో నీళ్లు కారణమవుతుంది అదేవిధంగా మ ఇక్కడ ప్రకటమవుతూ ఉండేటువంటి బుద్ధిశక్తి ఇది కార్యము ఇట్స్ ది ఎఫెక్ట్ సమష్టి బుద్ధిశక్తి కారణము కాబట్టి ప్రతిష్ట ఈ బిందులో నీళ్ళకి ప్రతిష్ట ఏది చెరువులో నీళ్లు చెరువులో నీళ్లు ఉంటేనే ఈ బిందులోకి నీళ్లు వస్తాయి అక్కడ లేకపోతే ఇక్కడికి రావు సో ప్రతిష్ట అది దీనికి అదే ప్రతిష్ట అదేవిధంగా ఈ వ్యష్టిబుద్ధికి ప్రతిష్ట సమష్టి బుద్ధి తర్వాత ఇక్కడ ఉపాసన చేయమంటున్నారు ప్రథమజం వేద ఉపాసన చేయటంలో అభిప్రాయం ఏమిటంటే ఎలా ఉపాసన చేయలేక ఇలా పుక్షుని అదో సమష్టి బుద్ధి సమష్టి బుద్ధిని అలా ఉపాసన చేయాలి కొంతమంది అలా ఉపాసన చేయాలనుకుంటారు అలా చేయడం కాదు యూ షుడ్ హ్యావ్ ఎ విజు విషన్ ఆఫ్ దట్ కైండ్ ఎలాగంటే మానవుని జీవితంలో దుఃఖం అన్నది కేవలము ఎష్టి బుద్ధిని హైలైట్ చేసుకుని సమష్టి బుద్ధిని గురించి పట్టించుకోకపోవడం వల్లనే కలుగుతుంది అసలు సమష్టి బుద్ధి ఒకటి ఉందనే రికగ్నేషన్ లేకపోవడం నుంచే మానవుని సంసారం ఆరంభం అవుతుంది దుఃఖం ఆరంభం ఒకడు కోటీశ్వరుడు ఉన్నాడు వాడు దుఃఖిస్తున్నాడు కారణం ఏమిటి కోటీశ్వరుడు దుఃఖించడం ఏమిటండి ఏమన్నా అర్థం ఉందా దానికి అంటే ఆ సమష్టి బుద్ధి ఉంది అనే సంగతి వాడికి తెలియదు వాడెవడో మహాత్ముడి దగ్గరికి వెళ్తే ఆ మహాత్ముడు వాడికి ఏం చెప్తాడంటే సమష్టి బుద్ధి ఈశ్వర దానికే ఈశ్వర అని పేరు హిరణ్య అని పేరు దానికే ఇదికే మీరు బుద్ధిని హైలైట్ చేస్తే మహత్ ఆ బుద్ధి ఎందు ప్రకటమయ్యే చైతన్యాన్ని హైలైట్ చేస్తే హిరణ్య అది దాంట్లో ఉన్న సంగతి సో జడ ప్రధానం మహత్తత్వం చేతన ప్రధానం హిరణ్య గర్భ అలా రెండు కలిసే ఉంటాయి దాన్ని దేన్ని హైలైట్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది ఈయన బరువు డెబ్బై కేజీలు అండి ఈయన ప్రొఫెసర్ అండి ఆ రెండింటిలో హైలైట్లు తేడా లేదు సో ఈయన బరువు డ సమానమే బరువు డెబ్బై కేజీలు ఉండే అంటే బాడీని హైలైట్ చేశారు జడం అంటే ఈయన ప్రొఫెసర్ అండి అంటే బుద్ధిని హైలైట్ చేశారు అలాగే మహత్తన్న హిరణ్యగన్ గుడన్న ఒకటే కాదే హైలైట్లో డిఫరెన్స్ కాబట్టి ఆ కోటీశ్వరుడు దుఃఖిస్తుంటే మహాత్ముడి దగ్గరికి వెళ్తే మహాత్ముడు అంటాడు నువ్వు దుఃఖానికి కారణము కోట్లు లేకపోతే దుఃఖిస్తానని కోట్లు సంపాదించావు కదా కోట్లు సంపాదించినా దుఃఖం ఉన్నదంటే కారణం ఏమిటంటే నీవు ఆ సమష్టి బుద్ధిని సమష్టి బుద్ధినే మాట వాడకపోవచ్చు సమష్టి బుద్ధినే మాట వాడితే వాడికి తెలియదు అంచేది ఈశ్వరుడు అంటే వాడికి తెలుస్తుంది గాడ్ అంటే తెలుస్తుంది దేవుడు అంటే తెలుసు అడిగి తెలిసి భాషలో చెప్పాలి కదండి సో ఆ సమష్టి బుద్ధిని నీవు ఉపాసన చెయ్యి సమష్టి బుద్ధిని ఉపాసన చేయడం అంటే ఏంటో తెలుసు అండి యష్టి బుద్ధి యొక్క బలాన్ని బాగా తగ్గించుకోవాలి జీవితంలో జీవసృష్టి ఈశ్వర సృష్టి అని రెండున్నాయి ఈశ్వర సృష్టి సమష్టి బుద్ధి యొక్క కార్యము అంటే పృథివీ పంచ అప్పు మొదలైన భూతములు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వర్షాలు ఇవేవి ఇది సమష్టి బుద్ధి యొక్క కార్యం ఇది ఎష్టి బుద్ధి యొక్క కార్యం ఏమిటో తెలుసిన డిజైర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఐ ఎక్స్పెక్టెడ్ వన్ జెంట్ వన్ టోల్డ్ మై ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఆఫ్ దట్ పర్సన్ ఐస్ వై యూ ఆర్ డిసప్పాయింటెడ్ ఆఫ్ హిమ్ బికాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ సో నో నో వై యూ షుడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ You don't expect anything. Let samashti buddhi decide. ఎందుకండి <coughs> ఇప్పుడు why, why should I suppose I expect something from you? I get disappointed. I do not expect anything from you. ఫ్రమ్ యూ అనుకోండి అప్పుడు ఏమవుతుంది సమష్టి బుద్ధి డిసైడ్స్ సమష్టి బుద్ధి ఈశ్వరుడు ఉన్నాడు కదండి ఆయన డిసైడ్ చేస్తాడు ఆయన డిసైడ్ చేసి ఆయన మీ మనస్సులో దూరి మీకు ఒక సంస్క ఒక సంకల్పాన్ని కలిగిస్తాడు అరే మనం వెళ్ళి ఈ మహాత్ముడి దగ్గరికి వెళ్దాము అని కలిగిస్తాడు మీరు వస్తారు ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు నవ్వు యూ డిడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్ యూ హ్యావ్ కమ్ బికాస్ ఆఫ్ సమష్టి బుద్ధి ఈస్ ఈశ్వరాస్ ఎజెండా ఐఎమ్ హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎజెండా ఆఫ్ మై ఓన్ ఐఎమ్ హ్యాపీ సపోజ్ మీరు వచ్చి నాకు దండం పెడతారు ఐఎమ్ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ మై ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్ అగెయిన్ ఈశ్వరాస్ ఎజెండా you put a fruit in my hand i am happy so don't be empty be empty in the mind you are you are not going to become empty asanna avasavavati you are not, you are sadrupa i am talking of the be empty in the mind mind ante buddhe ka tande make it empty don't keep anything in it ante physics chemistry avve me miga samsaranni kaliginchu newton's law of gravity samsaranni kaligistunda అది సంసారాన్ని కలిగించదు లేకపోతే ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అది ఎవరికైనా సంసార హేతు అవుతుందో అది సంసార హేతువు కాదు సంసార హేతువు ఏమిటంటే బుద్ధిలో ఉండే వాసనలు ఎక్స్పెక్టేషన్స్ ఇవి సంసార హేతు జంట్ల పన్న ఈజ్ అన్హ్యాపీ విత్ హిజ్ వైఫ్ వై బికాజ్ హీ ఎక్స్పెక్ట్స్ టూ మెనీ థింగ్స్ ఫ్రమ్ హర్ అండ్ హీ డజంట్ కేర్ ఫర్ హర్ ఎక్స్పెక్టేషన్స్ సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అప్పుడేమవుతుందో తెలుసిన ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఇట్ విల్ స్టార్ట్ ఫంక్షన్ ఇట్ ఈజ్ ఎనీ వే ఫంక్షనింగ్ ఇవాళ ఇప్పుడు కొత్తగా ఫంక్షన్ అవుతుందని కాదు మీరు అడ్డుపెట్టడం వాళ్ళ సో అర్థం దానికి అండ్ దెన్ వాట్ ఎవర్ కమ్స్ యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ నైస్ దీని పేరు శరణాగతి శరణాగతి అంటే జయ జగదీ షహరే శరణ కరో అది కాదు శరణ అంటే అలా అని అనుకోవడంలో ఆ భావన ఉంటే పర్వాలేదు అలాగ దేవుడికి దాన్ని ఆహారతి ఇచ్చేయడం వల్ల డబ్బులు జబ్బులు అది శరణాగతి ఎలా అవుతుంది సో ఎనీవే డబ్బులు ఉడికే మాట వరసంగా అంటే తృష్ణ ఉన్నట్లయితే శరణాగతి కాదు అని అభిప్రాయం అంతకంటే ఇంకేం కాబట్టి శరణ ఇగ శరణ అన్నది అది ఇంకో పదం చాలా పదాలు ఉన్నాయి ఇంకో ఎక్స్ట్రా ఒకాబులరీ తప్పించి దాంట్లో అంతకంటే విషయం ఏం లేదు ఇది శరణాగతి అంటే సమష్టి బుద్ధి మహత్పుచ్చం ప్రతిష్ట మహధ్యక్షం ప్రథమజం వేద అది శరణాగతి ఒక వ్యక్తిగతమైన కోరికలు ఏమీ ఉండవు ఎంటీ అంటే వాడు అంటాడు లైఫ్ ఎంటీ కాదు నువ్వు పొరబడ్డవు లైఫ్ ఎంటీ కాదు లైఫ్ పూర్ణమవుతుంది నువ్వు అడ్డుపడితే ఇంత పెసరు నువ్వు ఆ నీ తృష్ణని పక్కన పెడితే పూర్ణము సో ఇది సామెత ఉంటుంది కాబట్టి ఎనీవే దీని పేరే ఆ మహత్తత్వాన్ని ఆరాధించుటంటేదే కాబట్టి మన జీవితానికి మహత్తత్వం ప్రధానం ఏమంటే మన గుండె కొట్టుకుంటోంది అది నా ఇంటెలిజెన్స్ వల్ల కొట్టుకుంటోందా మహత్తత్వం యొక్క ఇంటెలిజెన్స్ వల్ల కొట్టుకుంటోంది భోజనం చేసాం భోజనం చేస్తే అది అరిగిందే దాంట్లో ఇంటెలిజెన్స్ ఎవరిది కాళ్ళు నడుస్తున్నాయి చేతులు ఈ పనులు చేస్తున్నాయి కన్ను చూస్తుంది ఈ ఇంటెలిజెన్స్ అంతా ఎవరిదంటారు అదే ఏమంటే ఒక దోమ ఒక మనిషిని చంపేయగలదు కానీ యూ నో దాట్ ఒక దోమ దానిలో దాని శరీరంలో కనుక ఆ పర్టికులర్ ఫీవర్ని కలిగించే బ్యాక్టీరియా ఉండగా వచ్చి కుట్టిందంటే వీడి పని ఒక ఎలక ర్యాట్ ప్లేగు వ్యాధిని తీసుకొస్తే కొన్ని వేల మరణిస్తారు ఎక్కడ మన ఇంటెలిజెన్స్ ఎక్కడ పనిచేస్తుంది ఊరికే పనిచేస్తుందని భ్రమే తప్పించి మన వ్యక్తిగతమైన ఇంటెలిజెన్స్ అది ఏం పనిచేయట్లేదు పనిచేసేదల్లా యూనివర్సల్ ఇంటెలిజెన్సే పనిచేస్తుంది ఈ సత్యం గ్రహించటానికి వీడికి వివేకము పరిణతి చాలా కావాలి అది ఒక పట్టానికి రాదు బాగా దెబ్బలు తగిలి తగిలి తగిలి అప్పుడు గ్రహింపుకి వచ్చిన రోజున మనిషి బాగుపడుతుంది కాబట్టి మహద్క్షం ప్రథమజం అదే కారణము అది కారణం గనక అదే ప్రతిష్ట నా జీవితానికి అది ప్రతిష్ట మహుచ్చం ప్రతిష్ట తర్వాత కారణం హి కార్యాం ప్రతిష్ట యథా వృక్షవీరుధాం పృథివీ మంచి దృష్టాంతం కార్యములు కారణమునందు నిలకడను స్థితిని కలిగి ఉంటాయి వీటి మృతుకు కారణాన్ని ఆశ్రయించి ఎలాగంటే చెట్లున్నాయి చెట్టుకు ప్రతిష్ట పృథివీ తర్వాత వీరుధము అంటే తీగలు క్రీపర్స్ పాదులు అంటారు చూడండి బీరపాదు ఇలాంటివి లేదా మల్లెపోదా వీ వీటికి వీరుధములు అని పేరు వీటికి ప్రతిష్ట పృథివీ సో వృక్ష వీరుధాం ది ఎంటైర్ ఫ్లోరా హ్యాజ్ ఇట్స్ ప్రతిష్ట ఇన్ పృథివీ అదేవిధంగా మన ఇంటెలిజెన్స్ these are all small sprouts here and there my intelligence even there small sprouts in the universal intelligence and ade pratishta danni gurtinchatanlone manushi yokka vijnanam undi idi vijnanamaya vijnanam peru brahmada antara roju choodam mundu vijnanamaya kosham degire ento teluskovalsundho peru gamaninchandi kontha mandi avuntarante ee annamaya ivanni upaasanalanni tisi pakkane vettan direct ga brahma degiriki velipodam brahma puchham pratishta akkade gelite vastundi brahma meku అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ నేను చెప్పిన చూడండి అరగదది ఇండైజెస్ డిస్పెప్సియా ఇండైజెషన్లు పడిపోతుంది ఎందుకంటే మైండ్ ఈజ్ నాట్ రెడీ అందుకోసం వీడిన్ని కామనలు ఇంత రాగము పెట్టుకుని బ్రహ్మపుచ్చం ప్రతిష్ట దగ్గరికి వెళితే వాడేం దాన్ని డైజెస్ట్ చేసుకోలేడు కాబట్టి అన్నమయ్య దగ్గర మొదలుపెట్టావు అన్నం ఈ దేహము ఆహారము ఈ సమస్త పృథివ్యాధి జడము ఇదంతా కూడా జడలాగా భాషించే ఈ సర్వము బ్రహ్మ ప్రాణ మై గుడ్నెస్ ద క్రియాశక్తి ఈజ్ బ్రహ్మ నెక్స్ట్ స్టేజ్ మన బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ ఆనందమయ బ్రహ్మ దెన్ యూ హ్యావ్ అండర్స్టప్ టు దట్ పాయింట్ దెన్ యూఆర్ రెడీ ఫర్ ది ఫైనల్ స్టెప్ ఈవెన్ ఆనందమయ కూడా ఫైనల్ స్టెప్ కాదు సో కాబట్టి ఈ ఉపాసనలన్నీ అవసరం అండి ఉపాసన అంటే ఇలా మీరు ఇలా కూర్చుని జపం మాల తిప్పడం ఉపాసనని మీరు అనుకుంటే ఎన్ని ఉపాసనలు చేస్తారు ఏదో ఒకటో రెండో చేయగలుగుతారు రాముడు కృష్ణుడు ఏదో ఒకటి పట్టుకుని చేయగలుగుతారు కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న ఉపాసనలు ఎన్నెన్నో గుట్టలు గుట్టలు ఇవన్నీ ఎక్కడ చేస్తారు మీరు బట్ ఉపాసనంటే అది కాదు ఉపాసన అంటే విషన్ విజువలైజేషన్ సో వెన్ ఎవర్ యుక్ ఎట్ ది వరల్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సంథింగ్ మోర్ దాన్ ది యు లుక్ ఎట్ ది సన్ You should recognize the glory of Ishvara in it, the moon, the stars, a dog, a mosquito, a bacteria. You can recognize the universal intelligence in every part of this universe, in every particle of this universe. That recognition is what is called upasana, mahadyaksham, prathamajam, veda. That is what is called upasana, mahadyaksham, prathamajam, veda. That is what is called upasana. మహత్తత్వం కారణం సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ వ్యక్తిగతంగా భాషించే విజ్ఞానమయాన్ని సమష్టిలో విలీనం చేసేస్తాడు సమష్టిలో విలీనం చేసిన వాడు కృతార్థుడు అండి విడిగా పెట్టు కూర్చున్నవాడు వాడు దుఃఖ భాజనుడు అయిపోతాడండి మంచి యూసేజ్ సో సమష్టిలో విలీనం చేసుకూర్చున్నవాడు ఇలాగ వాడు హీ రిక్లయన్స్ అండ్ రిలాక్సెస్ ఎందుకంటే సమష్టి ఇంటెలిజెన్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది దాన్ని అలా చూస్తూ ఆ వచ్చిన దాన్ని స్వీకరించడంలో మహానందం సో కాబట్టి సమష్టి సమష్టిని మనం భావన చేస్తూ ఉండాలి సమష్ఠే వస్తువు కూడా అదే అన్నారు శంకరుడు మీలో ఉండే బుద్ధితత్వము అలాగే సమస్త ప్రాణులలో ఉండే బుద్ధితత్వము వీటిని చూసి కంగారు పడద్దు వీటన్నిటికీ కారణము మహత్తత్వము అదే ప్రధానమైనది దాని దాని ఈ బుద్ధి విజ్ఞానాలన్నీ కూడా నిలిచి ఉన్నవి కాబట్టి అది ప్రతిష్ట తేనా తద్విజ్ఞానమయస్యాత్మన ప్రతిష్ట అది అది కారణము కనుక మహత్తత్వము దాని దాని యొక్క ఒకనొక ఎక్స్ప్రెషన్ ఇక్కడ సూర్యకాంతి సర్వత్రా ఉంది అది మన కంట్లో మన కలలో పడి మన రెటీనా మీద పడి మనకి రూపజ్ఞానాన్ని కలిగించింది ఆ విధంగా సర్వ జగద్వ్యాపకంగా సర్వ జగత్తులోప జగత్తు రూపంగా ఫంక్షన్ చేస్తున్నటువంటి ఆ ఇంటెలిజెన్సు అది ఇక్కడ విజ్ఞానమయ రూపంగా ఉంది ఇక్కడ విజ్ఞానమయ ఆత్మ ఏది కలదో దీనికి ప్రతిష్ట అయ్యి దీన్ని ఈ దేహాన్ని ఇక్కడ విజ్ఞానం పనిచేస్తుంది ఇది సైకాలజీ ఈజ్ వర్కింగ్ సైకాలజీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆర్థర్ మీ మనసు మీరు చెప్పినట్టుగా పనిచేయద్దు అదే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆర్దర్ అండ్ దట్ ఆర్డర్ ఈస్ ది విజ్ఞానమయ సో ఆ కారణంగానే ఇక్కడ ప్రతిష్ట ఉన్నది నయం మన గుండెకాయ మన ఈ మిగిలిన అవయవములు ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ప్రకారం పనిచేస్తున్న సరిపడింది మన ఇష్టం వచ్చినట్టు పనిచేయాలన్నట్లయితే అదంతా చాలా క కంగాళిగా తయారవుతుంది నేను ఎంతైనా తింటూ ఉంటానో నువ్వు అలా అరిగిస్తూ ఉండువనో అలాగంటే పురమాయింపులు పురమాయిస్తాము అది వర్కౌట్ కాదు సో ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ప్రకారం పనిచేస్తూ ఉంటున్నాడు అని చేతనే నేను మా శాస్త్రంలో ఏమని చెప్తారంటే దెర్ నో డిసీజ్ డిసీజ్ అంటూ ఏం మరి ఇక్కడ ఇది ఏదో ఉంది దట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ దట్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంతే మరి నొప్పి వేస్తూ ఉంది యూ విత్ ఇట్ తర్వాత మందు ఉన్నది అది కూడా ఫంక్షన్ ఆఫ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యాక్సెప్ట్ ఇడ్ అది కూడా యూనివర్సల్ ఇంటెలిజెన్సే కాదండి మాకు అలోపతి పనికిరాదు మాకు ఆయుర్వేదమే అక్కర్లేదు ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందే అది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వచ్చి నుంచే మంచిది ఆయుర్వేదం ముందు మన సంస్కృతి ముందు ప్రేమను కలిగి ఉండాలి ఐ డోంట్ డినై దాట్ బట్ దెన్ యూ హ్యాడ్ టు రైజ్ బియాండ్ ఎ పర్టికులర్ పాయింట్ యూ హ్యాడ్ టు రైజ్ అబౌ సచ్ కన్సిడరేషన్స్ ఆల్సో సో ఏది మనకి అనుకూలంగా ఉందో ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఏ దేన్ని బాగా ముందుకు ప్రతిష్ఠితం చేస్తుండో దాన్ని తీసుకో ఆయుర్వేదం మంచిదైతే ఆయుర్వేదం తీసుకో అలోపతి మంచిదైతే అలోపతి తీసుకో ఇది మంది అది మంది కాదు అనే దృష్టి అనవసరం అంతా మనదే దాంట్లో ఉండే గుణదోషాలను తెలుసుకోవటం ముందుకు వెళ్తూ ఉంటాడు సో ఈ దృష్టికోణంలో దేహాన్ని పరిశీలించాలి కానీ ఇదిగో నేను రోగిష్ఠివాడిని అయిపోయాను అని అనుకోకూడదు రోగిష్ఠివాడు ఇవ్వడం లేడు అహం రోగి అది అజ్ఞానం అహం ఆత్మా అహం బ్రహ్మాది సత్యం ఎనివే సో అవిజ్ఞానమయ ఆత్మ ఇక్కడ ఏదైతే ప్రకటమవుతుందో దీనికి ప్రతిష్ట సమష్టి బుద్ధితత్వమే తదప్యేష్లోకోవతి పూర్వవత్ ఈ తదప్యేష శ్లోకీ అంతటా ఉన్నదే దానికి అదే అర్థం అని అని ఆయన ఇంకా ఆయనకి తృప్తి కలిపి ఇంకో మాట అంటున్నారు యథా అన్నమయాదీనా బ్రాహ్మణోక్తం ప్రకాశకాశ్లోకాం విజ్ఞానమయ్యాపి ఈ బ్రాహ్మణము మంత్రము అలా కలగాపులకంగా ఉంటాయి అది ఆయన బ్రాహ్మణము అంటే వస్తువుని వివరించి చెప్పేది మంత్రము అంటే మంత్రము దానికి ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణం ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని బోధించేది మంత్రము ఆ వస్తువు యొక్క లక్షణాలని ఇతర విషయాలని వ్యాఖ్యానం చేసేది బ్రాహ్మణం ఉదాహరణకి అన్నాద్వై ప్రజా ప్రజాయంతే కాశ్రిత ఎట్సెట్రా ఎట్సెట్రా ఇదంతా బ్రాహ్మణం తదప్యేష శ్లోకో ఇన్ దిస్ రిగార్డ్ దిస్ మంత్ర ఇస్ దేర్ అది కూడా బ్రాహ్మణం ఆ తర్వాత వస్తుంది చూడండి ప్రాణం దేవా అను ప్రాణంతి అది మంత్రం ఇటీవరకు కాబట్టి ఈ విధంగా బ్రాహ్మణము అనేక విషయాలని చెప్పి ఆ కోశముల యొక్క స్వరూపాన్ని మనకి చెప్పి ప్రతి కోశం యొక్క మహిమని వర్ణించేటువంటి ప్రకాశింపజేసే ఒక శ్లోక దాని మహిమని మనకి బోధించేటువంటి ఒక మంత్రాన్ని కూడా చెప్తూ ఉంటుంది అలా మనం ఇంతకుముందు చూసాం అలాగే విజ్ఞానమయాన్ని గురించి కూడా ఒక మంత్రము కలదు ఆ మంత్రం వస్తాం విజ్ఞానం యజ్ఞంతనుతే కర్మాణితను విజ్ఞానం దేవాస్ అని ఇంకా ఉందా మంత్రం సర్వాన్ కామాన్ సమష్ణుత ఇది వరకు వస్తుంది భాష్యం విజ్ఞానం యజ్ఞం తను తను అంటే విస్తరయతి అనర్థం ఎక్స్పాండింగ్ కర్మ యొక్క లక్షణము ఎక్స్పాన్షన్ ఉపాసన యొక్క లక్షణము ఇది డ్రా ఇది దాని లెక్క దాని వ్యవస్థది చేతనే కర్మ చేయాలనుకోండి కర్మ చేయాలంటే ఎదుర్కొండగా దేవుణ్ణి పెట్టుకుంటారు బరినిలో ఉంటాడు దేవుడు చిన్న చిన్న డబ్బాలో దాన్ని తీసి ఎదుర్కొండ పెట్టారు ఇంకా అక్కడి నుంచే ఎక్స్పాన్షన్ ప్రారంభమవుతుంది సో ఇక్కడ రెండు దీపాలు పెట్టాలి ఆ రెండు దీపాలు పెడితే అగర్బత్తి పెట్టాలి ఆ తర్వాత పుష్పాలు తీసుకురావాలి తర్వాతేమో ఇంకా ఈ రకంగా అక్షతలు ఇవి అవి వీడు పూజ చేసే అడుగు మొత్తం ఆ హాల్ వీడే అలాలా అలా పెంచుకుంటూ పోతారు ఎంతలా పెంచేస్తారంటే దేవాలయాలు చూడండి ఓ చిన్న రామాలయం అని మొదలు పెడతారు అది విత్ ఇన్ వెరీ సూన్ ఇట్ ఈస్ నో మోర్ రామాలయం దే కాల్ ఇట్ కాంప్లెక్స్ దే మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్ అండ్ కాల్ ఇట్ కాంప్లెక్స్ సో ఇట్ కంటిన్యూస్ తనుతే అలా అలా విస్తరించుకుంటూ పోతారు విజ్ఞానం యజ్ఞంత యజ్ఞం అని మొదలుపెట్టారనుకోండి మీరు హాఫ్ ఏ ఛాన్స్ ఇస్తే రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది యజ్ఞశాల సో ఈ విధంగా అది ఆ కర్మ యొక్క లక్షణం ఆ విధంగా కర్మని విస్తరింప చేసుకుంటూ పోయేది ఏది విజ్ఞానం విజ్ఞానంలో ఉందండి సర్వభము కర్మ చేతుల్లోనూ లేదు విజ్ఞానంలో ఉంది ఇప్పుడు చెయ్యిలా ఊపుతున్నానంటే ఇది ఈ మధ్యలోను మాంసంలోనూ ఎముకల్లోనూ ఉందా దాని ప్రాణంలో ఉందా దాని వెనకాల ఉండే ఇచ్చలో ఉందా లేకపోతే దాని వెనకాల ఉండే విజ్ఞానంలో ఉందా అంటే విజ్ఞానంలో ఉంది అక్కడ ఉంది సర్వం ఉంది ఈ యాగాది క్రతువుల్ని ఏ పేరైనా పెట్టచ్చు మీరు ఏ కర్మనైనా దృష్టాంతంగా ఇవ్వచ్చు కానీ వేదంలో యజ్ఞాన్ని దృష్టాంతంగా ఇస్తారు సో విజ్ఞానం యజ్ఞంతనుకే అదే స్టాక్ మార్కెట్కి వెళ్ళి విజ్ఞానమయ్యే క్వశ్చన్ గురించి చెప్పాలనుకోండి ఈ స్టాకులన్నింటినీ చెప్పేటువంటిది విజ్ఞానమే అని వాడు అలా చెప్తాడు ఎవరి సంస్కారం వాడిది మొత్తానికి ఇట్ ఈస్ ఎ ట్రూత్ దాంట్లో సందేహం ఏం లేదు ఇక్కడ సందర్భాన్ని బట్టి వైదిక సంస్కారాన్ని బట్టి విజ్ఞానం యజ్ఞం తంతే తర్వాత అంచేతనే విజ్ఞానవానికి యజ్ఞం శ్రద్ధాది పూర్వకం విజ్ఞాన విజ్ఞానమయానికి శ్రద్ధ శిరస్సు తస్య శ్రద్ధవ శిర అది ముందు అన్నిటికంటే ముందు అదే ఉంది అని మనం చూసాం సో ఆ శ్రద్ధ విజ్ఞానం నుంచి పుడుతుంది ఆ శ్రద్ధపూర్వకంగా విజ్ఞానమే కర్మలన్నింటినీ కూడా చక్కగా చేస్తుంది ఎలాంటి విజ్ఞానం చేస్తుందా విజ్ఞానం గలవాడు చేస్తాడా అంటే అయ్యా రెండో ఒకటే రెండో ఒకటే విజ్ఞానం గలవాడు అని నువ్వు ఈగోను పట్టుకొచ్చావు ఆ ఈగోని తీసి పక్కన పెట్టి విజ్ఞానమే చేస్తుందంటే కూడా సరిపడుతుంది పోనీ అలాగే అనుకో విజ్ఞానవానికి విజ్ఞానము గలవాడే చేస్తాడు అనుకో సో విజ్ఞానము గలవాడు అంటే విజ్ఞానం కంటే భిన్నంగా ఏం లేడు ప్రొఫెసర్ ఈజ్ హీజ్ నాలెడ్జ్ ఓన్లీ హీజ్ కాబట్టి విజ్ఞానవంతుడే చేస్తాడు కదా ఇది మన అనుభవంలో ఉన్నది అత విజ్ఞానస్య కర్తృత్వం తనుత ఇది ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు శంకరుడు కర్తృత్వము బుద్ధి లక్షణము విజ్ఞానమయానికి కర్తృత్వము ఉంటుంది సో డూయర్షిప్ అనేది ఉందే అది విజ్ఞానమయ కోశానికి సంబంధించి ఉంటుంది దట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ దాని ప్రాపర్టీ అది దేహం ప్రాపర్టీ కాదు దేహోన జానాతే దేహానికి ఏం తెలుసు అండి జడమది దేహం ప్రాపర్టీ కాదు సో కర్తృత్వము ప్రాణము క్రియలని చేస్తుంది కానీ కర్తృత్వం ప్రాణమునందు ఉండదు ఫ్యాన్ ఎందు కర్తృత్వం ఉండదు ఆ ఫ్యాన్ నేనే పెట్టించాను ఎలక్ట్రిసిటీని నేనే ఇప్పించాను అని వీడంటాడు కానీ ఫ్యాను ఎందుకు కర్తృత్వం ఉండదు ఎలక్ట్రిసిటీ ఎందుకు కర్తృత్వం ఉండదు మనస్సులో కర్తృత్వం ఉండదు మనస్సెప్పుడు డిజైర్సు ఏడుపు ఇవన్నీ సెండి అది మనసు లక్ష్యం కర్తృత్వం బుద్ధిది నేను అంచేతనే తనుతే అని ఆ తనుతే ఆ తే కర్తని బోధిస్తున్నాం కర్తరి లటు దాని పేరే కర్తరి సో ఆ కర్తృత్వాన్ని విజ్ఞానమయ్య కోసము కలిగి ఉన్నది తర్వాత కర్మాణిచతను తే అంటే కర్మాని తను తె పిచాన్ రెండోది ఉంది కదా ఏమంటే యజ్ఞమైనా చేస్తుంది విజ్ఞానం యజ్ఞం ఒక్కటే చేస్తుంది ఇంకేం చేయదు అంటే అయ్యా అన్ని కర్మలని విజ్ఞానమే చేస్తుంది వేదం కనుక ముందు యజ్ఞం పెట్టాము శ్రద్ధ పెట్టి యజ్ఞం పెట్టాం సో అన్ని కర్మలు అంటే లౌకిక కర్మలని కూడా వైదిక కర్మలని లౌకిక కర్మలని కూడా విజ్ఞానమే చేస్తుంది ఎస్మాత్ విజ్ఞానకర్తృకం సర్వం తస్మాత్ యుక్తం విజ్ఞానమయ ఆత్మా బ్రహ్మేతి సో ఈ సర్వ కార్యకలాపాన్ని నడిపించేటువంటిది విజ్ఞానమయ విజ్ఞానమే కాబట్టి విజ్ఞానమయము బ్రహ్మ విజ్ఞానమయ ఆత్మ జ్ఞానమయం కూడా ఆత్మచైతన్యముందే ప్రకటమవుతోంది కదా కాబట్టి విజ్ఞానమయాన్ని మనం ఆత్మగా స్వీకరించవచ్చు మరి మిగతా మిగిలిన మూడు ఆత్మలు ఏమే అయిపోవు వీటిలో ఇన్వాల్వ్ మీరు విజ్ఞానం స్వీకరించే టైముగా మూడు దాన్ని స్వీకరించినట్టే విజ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు యూ హ్యావ్ అండర్స్టుడ్ యూ హ్యావ్ టేకెన్ ఇట్ ఇంటూ అకౌంట్ ఆల్ ది అదర్ త్రీ ఆర్ ఆల్సో టేకెన్ ఇంటూ అకౌంట్ ఆ విధంగా పుత్రేణ సహాగత పిత అన్నట్టు ఇప్పుడు పూజ స్వామీజీ ఎక్కడికైనా భిక్షకు వెళ్తే మేమందరం వెనకాల వెళ్తూ ఉంటాం ఆ సమయం వచ్చినప్పుడు ఆ సందర్భం ఉన్నప్పుడు మరి మీకు ఆ ఇన్విటేషన్ అంటే మాకు అక్కర్లేదు వేరే ఇన్విటేషన్ స్వామీజీకి ఇన్విటేషన్ ఇస్తే మాకు ఇచ్చినట్టే వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఇన్విటేషన్ మరి మాకు భోజన వ్యవస్థ ఉంటుంది ఏం సమస్య కాదు ఇట్ విల్ బీ దేట్ వీ ఇన్వాయిట్ సో ఆ విజ్ఞానమయ ఈజ్ టేకెన్ ఇన్ అకౌంట్ మనోమయ ప్రాణమయ అన్నమయ అవేం వెనకాల జారిపోవో అవి ఇంక్లూడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఎందుకో తెలుసినా అవి విజ్ఞానమయం కంటే భిన్నంగా లేనేలేవు బంగారాన్ని జేబులో వేసుకుంటే నెక్లెస్ ఉందా ఇది ఉందా అది ఉందా అంటే అన్నీ వచ్చేస్తాయండి దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడ్ కించ విజ్ఞానం దేవా బ్రహ్మ జ్యేష్ఠముపాసతే ఇప్పుడు మనకి ఈ దేవతలు అనేకము ఒక పెద్ద సమస్య ఇది దేవతలు అనేకము నామరూపాత్మకంగా వస్తుత ఈ దేవతలన్నీ ఒకే హిరణ్య గర్భుని ఎందు అంగములుగా ఉంటాయి ఇది వైదిక వైదిక సంస్క వైది వేదంలో బాగా చెప్తారు సో తస్యమూర్ధ అని మొదలుపెట్టి ఈ హిరణ్య గర్భుణ్ణి వర్ణించారు ఆయన యొక్క శిరస్సు ద్యులోకము తస్యమూర్ధ ద్యౌ సూర్యక్షుః ఆయనకి సూర్యుడు కన్ను చంద్రుడు మరో కన్ను అగ్ని మూడవ కన్ను సో ఆకాశము గ్రీవా అని ఈ విధంగా మొత్తం విరాట్ అదే మొత్తం బ్రహ్మాండ పురుషుడు ఆయన విరాట్ని ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉంటాము హిరణ్య గర్భుడని విజ్ఞాన యాస్పెక్ట్లో ఉంటాము సో ఆ అంటే ఆ సమష్టి బుద్ధి దానికి హిరణ్య పేరు సో అంటే ఆ హిరణ్య ఆ పరబ్రహ్మయే సమష్టి బుద్ధి ఎందు ప్రతిఫలించినప్పుడు హిరణ్య సో అది విజ్ఞానమయ బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మది ఇప్పుడు ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలైన దేవతలందరూ కూడా ఆ విజ్ఞాన బ్రహ్మలో అంతర్భాగంగా ఉంటారు దే ఆర్ సో మెనీ లింబ్స్ ఆఫ్ ది విజ్ఞాన బ్రహ్మ ఆఫ్ ది హిరణ్యగంధ ఇంద్రుడంటే విజ్ఞాన బ్రహ్మ ఎందు ప్రకటమవుతూ ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్కి ఇంద్రుడని పేరు సో ఈ విధంగా సమస్త దేవతలు కూడా ఆ విజ్ఞాన బ్రహ్మలో అంతర్భాగములుగా ఉంటారు విజ్ఞానం దేవా బ్రహ్మ జ్యేష్ఠముపాసతే ఈ సమస్త దేవతలు కూడా జ్యేష్ఠం బ్రహ్మ తమకంటే కూడా ముందు పుట్టిన తాము కూడా బ్రహ్మలే చెయ్యి కూడా నేనే కాలు నేనే కానీ విజ్ఞానం నేను మత్స్య సుపీరియర్ అంచేతనే ఈ కళ్ళు కళ్ళు కాళ్ళు చేతులు చెవులు మొదలైన ఇంద్రియములన్నీ కూడా విజ్ఞాన రూపుడనైన నన్ను కర్తనైన నన్ను అవి సేవిస్తూ ఉంటాయి ఇది అధ్యాత్మ మీనింగ్ అది దైవ మీనింగ్లో ఇంద్రవరుణ అగ్ని ఇత్యాది ఈ దేవతలందరూ కూడా కాస్మిక్ పవర్స్ అండ్ ఆల్ దీస్ కాస్మిక్ పవర్ ఈచ్ కాస్మిక్ పవర్ ఈజ్ కాల్డ్ దేవత ఈ దేవతలందరూ కూడా దట్ యూనివర్సల్ పవర్ దట్ కాస్మిక్ పర్సన్ హిరణ్య యొక్క అంగములుగా ఉంటూ ఆ హిరణ్య గర్భుణ్ణి ఎందుకంటే ఆయన ప్రథమజుడు మొట్టమొదట ఉదయించినటువంటి ఆయన సో ఆయనలో భాగంగానే ఇవి ఉన్నాయి గనుక సో విజ్ఞానం బ్రహ్మ సర్వే దేవా ఇంద్రాదయ విజ్ఞానం బ్రహ్మ సో ఉపాసతే ప్రథమజత్వాది జ్యేష్టం అని ఎందుకన్నారంటే ముందు హిరణ్య గర్భుడు తర్వాత అవయవములన్నీ కూడా నేను ముందు ఉంటుంది ఆ నేను చుట్టూ సమస్తమైన దేహము కూడా నిర్మాణం అవుతుంది ఇట్ ఈస్ లైక్ దాట్ తర్వాత సర్వప్రవృత్తీనాం వా తత్పూర్వకత్వాత్ ప్రథమజం అంటే ముందు ఆయన కుట్టాడు ఆ తర్వాత వీళ్ళందరూ కుట్టారని కాదు అక్కడ అర్థం ఇంద్రా ఈజ్ దే హీఈ కాస్మిక్ పవర్ ఎ పర్టికులర్ కాస్మిక్ పవర్ ఇప్పుడు ఆ యూనివర్సల్ పవర్ ఉంటే వీడు ఇది ఉందా ఆ యూనివర్సల్ పవర్ లేకుండానే ఇది ఉందా కాబట్టి యూనివర్సల్ పవర్ ముందుండే ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇన్ దట్ సెన్స్ అంటే సర్వప్రవృత్తులకు కూడా ఈ జగత్తులో ఉండే సకల యాక్షన్స్కి లేకపోతే ఈ వ్యష్టిగతంగా తీసుకోవచ్చు రంగు కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి సకల ప్రవృత్తులకు మూలంలో ఆ కర్తృత్వము ఉన్నది విజ్ఞానము అది ప్రథమజమ్మని ఆ సెన్స్లో చెప్పారు అంతేగాని తాతగారు తర్వాత కొడుకు తర్వాత మనవడో అలా వరుసలో పుట్టుకొచ్చారని కాదు ఇట్ ఈజ్ నాట్ దట్ వై సో ఇంద్రుడు పని చేసినా అగ్ని తన పని చేసిన వరుణుడు తన పని చేసిన సూర్యుడు తన పని చేసిన ఇవన్నీ కూడా ఆ హిరణ్య గర్భునియందు ఉండబట్టే ఆ యూనివర్సల్ పవర్లో భాగాలు అవ్వబట్టే చేయగలుగుతున్నాయి కాబట్టి దట్ ఈస్ ప్రథమ జన్ దట్ సెన్స్ విజ్ఞానం బ్రహ్మా ఉపాసతే ధ్యాయంతీత విజ్ఞానమయే బ్రహ్మణి అభిమానం కృత ఉపాసత ఇర్థ సో ఆ విజ్ఞానం బ్రహ్మని విజ్ఞానమయ బ్రహ్మను ఈ దేవతలందరూ కూడా ఉపాసన చేయుచున్నారు ఉపాసతే అంటే ధ్యా ధ్యాయంతి ధ్యానము చేయుచున్నారు ఎలా ధ్యానం చేస్తారు ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడండి ఇంద్రుడు అనే ఆయన ఒక ఆయన విజ్ఞాన బ్రహ్మ అంటే హిరణ్య వేరే ఏం లేడు హిరణ్య గర్భుడు అక్కడుండి ఈయన ఎక్కడున్నాడు అనుకోండి సరే ఈయన ఆయన్ని ఉపాసన ధ్యానం చేస్తాడు కలెక్టర్ గారును ఎల్డీసీ క్లర్క్ను ఎల్డీసీ క్లర్క్ కలెక్టర్ గారి దగ్గర పనిచేస్తాడు అలాగ అలాగ ఉన్నారా ఇంద్రుడునో హిరణ్య గర్భుడు అలా ఏం లేరు ఇంద్రుడే హిరణ్యగర్భునిలో ఒక అంగంగా ఉన్నాడు హిరణ్యగర్భుడు యూనివర్సల్ పవర్ ఆ యూనివర్సల్ పవర్ హ్యాస్ మెనీ ఎక్స్ప్రెషన్స్ దాంట్లో వన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ దట్ నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ కాస్మిక్ పవర్ కాల్డ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంద్రా ఇప్పుడు మీరు చూడండి చెయ్యి ఉందే చెయ్యి నేనేనా కాళ్ళు నేనే ముక్కు నేనే చెవి నేనే కానీ చెయ్యి చేసే పని కాళ్ళు చేయవు కాళ్ళు చేసే పని కన్ను చేయదు కన్ను చేసే పని చెవి చేయదు ఇవన్నీ వాటి వేరువేరు ఫంక్షన్స్ చేస్తున్నా నేనులో గుచ్చబడి ఉన్నాయి నిజానికి నేను యొక్క శక్తే వీటి ఇన్ని రూపాలుగా ప్రకటమవుతోంది అంచేతనే చెయ్య కూడా నేనే కాలు కూడా నేనే అలాగే ఇంద్రుడు కూడా హిరణ్య గర్భుడే వరుణుడు కూడా హిరణ్య గర్భుడే ఇవన్నీ అంగాలు ఇప్పుడు చిన్నపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ చిటికిన వేలు పట్టుకుంది తల్లిని పట్టుకున్నట్టే కదా పట్టుకుంది అయితే ఆవిడ కొంగు పట్టుకుంది ఇప్పుడు తల్లిని పట్టుకున్నట్టే అయితే ఆవిడ ఒళ్ళు కూర్చుంది ఇప్పుడు తల్లిని పట్టుకున్నట్టే ఒకప్పుడు వెళ్ళి జుట్టు పట్టుకుంది ఇప్పుడు తల్లిని పట్టుకున్నట్టే ఎక్కడ పట్టుకున్నా తల్లిని పట్టుకున్నట్టే అలాగే మీరు ఇంద్రుణ్ణి పూజించినా వరుణుణ్ణి పూజించినా ఎవరిని ఏ రూపంలో ఏ కాస్మిక్ పవర్ని పూజించినా మీరు ఆ హిరణ్య గర్భుణ్ణి ఆరాధిస్తున్నట్టే ఎందుకంటే ఈ దేవతల హిరణ్య గర్భుడు కంటే భిన్నంగా ఎవళ్ళు కాబట్టి దేవతలు హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తున్నారంటే ప్రతి దేవత కూడా అహంబుద్ధితోటి నేనే ఆ హిరణ్య గర్భస్వరూపుడను అనే భావనతోటి ఫంక్షనింగ్ చేస్తూ ఉంటారు ఎలాగైతే ఈ దేహంలో ప్రతి అవయవము కూడా నేను అనే ప్రతి అవయవము ఒకే నేనుకి జోడింపబడి ఎలా అయితే ఫంక్షన్ చేస్తున్నాయో అలాగే ఈ కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా ఒకే హిరణ్య గర్భునితో జోడింపబడి పని చేస్తున్నాయి అదే ఆ అభిమానము నేనే హిరణ్య గర్భుణుడు అనే అభిమానము నేనే ఫలానా వ్యక్తిని అనే అభిమానము చెయ్యకుంటుంది కాలుకుంటుంది మొక్కుకుంటుంది అన్నింటికీ ఉంటుంది అలాగే అంచేతనే మీరు చెయ్యిని స్పృశించినా ఏమిటి నన్ను ముట్టుకున్నావు అని నేను అడుగుతాను కాలిని స్పృశించినా ఏటి నన్ను ముట్టుకున్నావు అని అడుగుతా కాబట్టి అటువంటి అభిమానము సమస్త దేవతలకి కూడా హిరణ్య గర్భని విషయంలో ఉంటుంది అంచేతనే శ్రీకృష్ణుడు కూడా యో యో యాం యాం తను భక్త్యా శ్రద్ధయాార్చితుమితి ఏ రూపంలో నీవు పరమేశ్వరుని ఆరాధించదలుచుకున్నా నీవు ఆరాధించవచ్చు ఈ మాట చెప్పింది శ్రీకృష్ణుడే ఈ మాటని శ్రీకృష్ణుడే చెప్పాడు అమాంగ్ ద గెలాక్సీ ఆఫ్ స్పిరిచువల్ టీచర్స్ ఓన్లీ శ్రీకృష్ణ టోల్డ్ దిస్ ఆ తర్వాత వచ్చినటువంటి అదర్ రిలీజియస్ హెడ్స్ ఈ మాట వాళ్ళు చెప్పలేదు మాటనే శ్రీకృష్ణుడు చెప్పాడు మిగతా పాశ్చాత్య దేశాల్లో ఉండే రిలీజియస్ లీడర్స్ ఏమని చెప్పారంటే మా దేవుణ్ణి మీరు పూజిస్తేనే మీకు మోక్షం లేకపోతే స్వర్గం మిగతా వాళ్ళకి లేదని చెప్పారు జెలస్ గాడ్ అని అంటారు శ్రీకృష్ణస్ గాడ్ ఈజ్ నాట్ ఎ జెలస్ గాడ్ ఇట్ ఈస్ ఎన్ ఇన్క్లూజివ్ గాడ్ దట్ గాడ్ ఈజ్ ఎన్ ఎక్స్క్లూజివ్ నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బట్ ఆల్సో జెలస్ ఈ కెనాట్ టాలరేట్ ఎనీ అదర్ గాడ్ కాన్సెప్ట్ ఎనీవే ఈవెన్ మన ఇండియాలో కూడా ఈ లక్షణాలు వచ్చాయి క్రిస్టియానిటీ మొదలైన మతాలు ఇండియాలో కూడా వచ్చాయి కదా ఆ సంస్కారాలు ఇక్కడ కూడా వచ్చాయి అంచేతనే ఇక్కడ కూడా జలస్ గాడ్స్ తయారయ్యారు ఒకళ్ళు ఏమంటారంటే అయ్యప్పే గార్డెన్ ఒకడు అంటాడు విష్ణువే గార్డన్ ఇంకొకడు ఆయన అంటాడు కాదు శివుడు అని ఇంకొకడు అంటాడు అండ్ దాంట్లో దే బిల్డప్ ఎ హ్యూజ్ సూపర్ స్ట్రక్చర్ అరౌండ్ ఇట్ ఇప్పుడు ఈ విష్ణువు శివుడు సూపర్ స్ట్రక్చర్ ఈజ్ అ సచ్ హారిబుల్ థింగ్ ఇట్ ఈస్ సో విష్ణువు చుట్టూ సచ్ సూపర్ స్ట్రక్చర్ దే హెవలప్డ్ to such an extent that the word shiva they don't use shiva ante shiva shiva shiva don't use it amangalam so ante evadannamata ippudu the i ne jagrataga parishelinchi meeku cheptuna they are sure that there is a guy called shiva and he is very inauspicious that is how they look at him నన్ను అది హోల్ థింగ్ ఈజ్ కల్పన అంటే అదో రకం కల్పన కాదు యథార్థమేది అని నా సువిశ్వాసం దేర్ ఫార్ వీఆర్ ఎఫరైడ్ ఆఫ్ ఇట్ కల్పన అయితే భయానికి అవకాశమే లేదు సో ఈ విధంగా అసలు వస్తుత్వాన్ని తెలుసుకోకుండా అధ్యతనే ఓ మహాత్ముడు అన్నారు వీళ్ళందరూ ఆ హిరణ్య గర్భుడు లెవెల్లో ఆగి గిలగి ఆడుతున్నారు అని అన్నాడు ఆ విజ్ఞానమయ్య దగ్గర అంతకు మించి పైన వీళ్ళు ఆనందమయ్య దగ్గరికి వెళ్ళడం తర్వాయే అసలు బ్రహ్మపుచ్చ్యం ప్రతిష్ట వీళ్ళ వల్ల కాదు ఈ ఈసారికి కాదు మళ్ళీ సారి పర్వాలేదు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఈసారి వీళ్ళ వల్ల కాదు అని అంటాడు ఓ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఆ ఈ సంస్థ ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉన్నది దాని మనం ప్రాణశక్తితో చెప్తే యూనివర్సల్ పవర్ అంటాం జ్ఞానశక్తితో చెప్తే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటాం అన్నవే దాని అదే బ్రహ్మ అదే హిరణ్య దానికే మహత్తత్వము అని పేరు దానికే విజ్ఞానం బ్రహ్మ అని పేరు దానినే ఈ దేవతలందరూ ఉపాసన చేస్తున్నారు ఇది అధిదైవం ఇంకా అధ్యాత్మం అధ్యాత్మంలో విజ్ఞానం బ్రహ్మ అంటే కర్త ఈ కర్తనే ఈ ఇంద్రియములు దేవాహంటే ఇంద్రియములుగా చేతులు కాళ్ళు మొక్కు చెవి మొదలైన ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అన్నీ కూడా ఆ విజ్ఞానము విజ్ఞానస్వరూపుడైన కర్తకి అవి అనుకూలంగా పనిచేస్తూ आ कर्त पुटाई आ रकने उपास तस् महतो ब्रह्मण उपाशना ज्ञानैश्वर्यवती ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇంద్రుడు లోకపాలకుడు అగ్ని లోకపాలకుడు గొప్ప శక్తి గలవాడు ఐశ్వర్యం అంటే గొప్ప పవర్ యూనివర్ ఒక పవర్ ఈశ్వర భావము అంటే పవర్ గలవాడు ఇంద్రుడికి ఒక పవర్ ఉంది అగ్నికి పవర్ ఉంది వీళ్ళందరికీ తర్వాత ఇంద్రుడికి జ్ఞానం ఉంది యమధర్మరాజు గారికి జ్ఞానం ఉంది వీళ్ళందరూ దే జ్ఞా దేవత అంటే జ్ఞానం ఉంటుందండి వీలన్నని పట్టుకుని దేవత అనకూడదు సో ఇంద్రుడు దేవత అంటే ఇంద్రుడి బ్రహ్మజ్ఞానం అయ్యి ఉండాలి లేకపోతే మీరేమో పిచ్చి పిచ్చి కథలు రాసుకుని ఇంకా అక్కడి నుంచి ఇంద్రుణ్ణి ఏమో విలన్ కింద చిత్రించి ఆ తర్వాత ఆ ఇంద్రుణ్ణి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక బాధపడితే ఏమైనట్టు సో కావ్యకంఠ గణపతి మోన్ అన్నారు ఈ పురాణ గాథల్లో కొన్ని గాథలు మన సంస్కృతికి చేసినంత హాని ఇంకా ఎప్పుడూ ఏ సంస్కృతికి ఏ గాథ చేయలేదన్నారు సో ఇంద్రుణ్ణి యు మేక్ హిమ్ ఐ హారిబుల్ విలన్ అండ్ నవ్ యు హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ ఇప్పుడు ఋగ్వేదం దగ్గరికి వెళితే ఇంద్రాశ అని మొదలుపెట్టి ఇంకా ఇంద్రుణ్ణి పట్టుకుని ఓ గొప్ప ఐతిరే ఉపనిషత్తులో ఇంద్రుని గురించి గొప్ప అద్భుతంగా ఉంటుంది ఆ ఇంద్రుడు పరమేశ్వరుని యొక్క అంశ ప్రధానమైన వాడు పైగా వాడిని ఒక విలన్ కింద తయారు వాడిని ఒక రాజనాల కింద మనం తయారు తీర్చిదిద్దేసుకునే ఆ తర్వాత వాడికి ఆహుతులు ఇవ్వాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ సో ఆల్ కాంట్రడిక్షన్స్ సో ది ఐడియా ఈజ్ అలాగేం కాదు జ్ఞానైశ్వర్యవంతో భవంతి ఇంద్రుడనే దేవత జ్ఞానమో ఐశ్వర్యమో ఆయన ఎందుకు పూర్ణంగా ఉన్నాయి ఐశ్వర్యము అంటే కాస్మిక్ పవర్ జ్ఞానము అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ హీ షేర్స్ ఇన్ దట్ కాస్మిక్ పవర్ అండ్ ఇన్ దట్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ సో అలాగా హిరణ్యగర్భునిలో అంగంగా ఉన్నాడు కాబట్టే ఇంద్రుడు జ్ఞానైశ్వర్యవాన్ అయ్యాడు యముడు అంతే అగ్ని అంతే వరుణుడు అంతే నవగ్రహాలు అంతే వాట్ ఎవర్ యూ లుకేటెడ్ ఇట్ ఈస్ లైక్ దాట్ అని శంకర్లు ఆ ఏకద ఏకోపాసన ఏకదేవత ఉపాసనని ఆ ఏకత్వానికి హైలైట్ చేస్తాం మనం పేర్లు ఎన్నైనా పెట్టవచ్చు కానీ ఆ ఏకత్వాన్ని విస్మరించరాదు తిజ్ఞానం బ్రహ్మా చేతి నేవలం వేదైవ తస్మాత్ బ్రహ్మణేత్ ప్రమాధ్యతీ అది ఇప్పుడు విజ్ఞానం బ్రహ్మ చేద్వేద అని ఉంది కదా తస్మాత్న్న ప్రమాధ్యతి అని రెండు చేత్తులు ఉన్నాయి సో ఆ విజ్ఞానం బ్రహ్మం ఉన్నది దానిని వేద విజానాటి తెలుసుకున్నాడు తెలుసుకున్నట్లయితే ఇఫ్ చేత్ అంటే ఇఫ్ అండి ఎవడో ఒక సాధకుడు ఉన్నాడు ఇప్పుడు మనందరం సాధకులమేగా సో మనం ఆ విజ్ఞానం బ్రహ్మని తెలుసుకుంటున్నాము తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాం ఇదే తెలుసు కూడా ఉంటాయి ఇంక ఇంతకంటే వేరే ఏదో ఉందని అనుకోవద్దు ఇదే దిస్ ఈజ్ ది నాలెడ్జ్ అండ్ దిస్ ఈస్ ది ఉపాసన భూతర్దేర్ ఇన్ ది క్లాసిక్ సెల్ఫ్ సో ఆ విజ్ఞానం బ్రహ్మని మనం తెలుసుకున్నట్లయితే విజ్ఞానం బ్రహ్మ వేద చేత్ తెలుసుకుంటే చాలాది అరిగించుకోవాలి ఇండైజేషన్లో పడిపోకూడదు మళ్ళీ అరిగించుకోవాలి తస్మాత్ చే ప్రమాద్యతి తస్మాత్ న ప్రమాద్యతి చే క్లాస్లో విజ్ఞాన బ్రహ్మను తెలుసుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే వీడి ఇండివిజువల్ అయిపోయి వీడి డిజైర్స్ తోటి వీడి ఎజెండాతో వీడు బతుకుతున్నాడు అంటే అర్థం ఆ విజ్ఞాన బ్రహ్మ నుంచి వీడు జారిపోయాడు అర్థం అలా జారిపోని పక్షంలో అంటే విజ్ఞాన బ్రహ్మ యొక్క అవగాహనలో వీడు జీవిస్తే దా ఎలాగంటే నేను ఇందాక మీకు మనం చేశాను ఎంటీ ది మైండ్ ఎంటీ నో ఎక్స్పెక్టేషన్ భార్యకి భర్త నుంచి నో ఎక్స్పెక్టేషన్ భర్తకి భార్య నుంచి నో ఎక్స్పెక్టేషన్ అదేమిటండి ఎక్స్పెక్టేషన్ లేకపోవడం ఏమిటండే ఆవిడ మహాపతివ్రత ఆవిడ సేవ చేస్తారంటే దట్ ఈస్ హౌ ద హ్యూమన్ ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ అలా వర్క్ చేస్తోంది ఈనాటి వరకు అంచేతనే భర్తల అహంకారం నడుస్తుంది ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అలా పనిచేయబట్టే కాబట్టి ఇట్ ఈస్ హై టైమ్ దట్ ది భర్తాస్ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ షాగునిజం ఇట్ ఈస్